you are listening to teligood christian apologetics and research ministry first time in history the 24 hours teligood christian apologetics radio well let's uh, let's get into the bible study manamu hebru ilku rasina patrika modati adhyayam ganaka chadive samayamlo yen chustam ante purva kala mandu nana samayamulalono nana vidhamulaga nu ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు అన్న విషయం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అంటే పూర్వకాలమందు ఆయన మాట్లాడే దేవుడిగా మనం చూస్తున్నాం మీకా మీకా పుస్తకము ఐదో అధ్యాయం రెండో వచనంలో మనం చూసిన విధంగా ఆయన ఆయన ప్రత్యక్షతలు ఆయన కనపరుచుకుంటూ ఉండే దేవుడు అని మనం చూస్తున్నాం యషయా నలభై ఎనిమిదిలో మనం ఏం చూస్తామంటే ఆయన మాట్లాడే దేవుడు అన్న విషయం మనం చూస్తున్నాం ఆయన దాచుకుని ఉండేవాడు కాదు దాచిపెట్టుకుని మాట్లాడిన దేవుడు కాదు ప్రత్యక్షపరుచుకునే దేవుడు అని మనం చూస్తున్నాం మన దేవుడు ఆర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ద అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ద డిస్ప్లేస్ హింసెల్ఫ్ టు ఆస్ మన ప్రభువు మనతో మాట్లాడే దేవుడు అదే ప్రభువు మనతో ఏం చెప్తున్నాడు అంటే అదే దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అంటే నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండివాడను అంటున్నాడు ఏకరీతిగా ఉండువాడు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే హీజ్ ద సేమ్ ఎస్టర్డే టుడే టుమారో ఆర్ ఫర్ అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ రోజుకు మాట్లాడేవాడు అని అర్థం ఈ పర్టికులర్ కాంటెక్స్ లో గనక మనం అర్థం చేసుకుంటే ఆయన ఈ రోజుకు మనతో మాట్లాడే దేవుడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి ఆయన ఏమంటున్నాడు అంటే ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు నానా విధములుగా మాట్లాడిన దేవుడు నానా విధములు ప్రవక్తలు ఒకప్పుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటున్నాడు అంటే ఈరోజు ప్రభువు స్వయంగా తన కుమారుడైనటువంటి యేసు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయం హెబ్రి గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు ఆయన కుమారుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన కుమారుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన కుమారుడు ఎప్పుడూ లేఖనములు చదవని వారిని స్వప్నముల ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన కుమారుడు మనతో మన ఆత్మలను ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు మన మనస్సులతో మాట్లాడుతున్నాడు మన మనసులలో ఆయన వాక్యాన్ని ముద్రించి మాట్లాడుతున్నాడు ఇది మన ప్రభువు యొక్క ఔన్నత్యం ఆయన గొప్పతనం మనము ముందుకు గనక వెళ్తే ఈ దినముల అంత కుమారుని ద్వారా ఆయనతో ఆయన మనతో మాటలాడిను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును అన్నమాట మనం చూస్తాం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని తండ్రి అయిన దేవుడు వారసునిగా సమస్తమునకు వారసునిగా నియమించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ కొద్దిగా మనము ఆగి ఈ వారసుడు అన్న మాటకు ఎక్కడెక్కడ ఏ విధంగా ఆ బైబిల్ మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కొంచెం గమనించాలి కొంచెం స్టడీ చేసే అవసరత ఇక్కడ ఉంది ఒకసారి నాతో గనక మీరు మత్తస్సు వార్త ఇరవై అధ్యాయానికి వస్తే మత్తస్సు వార్త ఇరవై అధ్యాయము ఇందులో ప్రభు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారు మనం ఏ విధంగా అయితే ఇప్పుడు చదివామో పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా ప్రభు మాట్లాడాడు తండ్రి మాట్లాడాడు అని చెబుతున్నాడు అదే మాటలు మత వార్త ఇరవై అధ్యాయంలో ఆయన ఒక ఉపమాన రీతిలో అందరికీ అర్థమయ్యే సులువైన ఒక కథ రూపంలో తన్ను తాను కూడా ఆ కథలో ఒక ఒక క్యారెక్టర్గా లేకపోతే ఒక పాత్రను పోషిస్తూ ఒక ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన చూడండి ఏం చెప్తున్నాడు మరియు మరి ఉపమానము వినుడి ఇంటి యజమానుడు కడును అతడు ద్రాక్ష తోట నాటించి కట్టు కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగమును తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యుదకు తన దాసులనుపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరి కొట్టి ఒకరి చంపిరి మరి ఒకరికి మరి ఒకరి మీద రాళ్లు దువ్విరి మరలా అతడు మరుసటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వారు వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుతకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొక్కకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూసి ఇతడు వారసుడు ఇతని చంపి ఇతని సాక్ష ఇతని స్వాస్థ్యము తీసుకుందము రెండని తమలో తాము చెప్పుకొని ఆ విధంగా చేశారు సో మనం ఎబ్రికు రాసిన పత్రికలో చూసినప్పుడు యేసు క్రీస్తును సమస్తమునకు వారసునిగా చేసినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఒక ఉపమానం చెబుతూ ఏం చెప్తున్నారంటే ఆఖరుకు కుమారుడిని పంపించి పంపిస్తే ఆ పం ఎవరి దగ్గరకైతే ఆ కుమారుడు వెళ్ళాడు వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు వీడు వారసుడు వచ్చాడండి వీడిని చంపేద్దాము వీడిని చంపితే స్వాస్థ్యమంతా మనదవుతుంది విల్ బి ద హియర్స్ మనము వారసులం అవుతాము ఈ స్వాస్థ్యము మనకు చెందుతుంది అని పాపపు ఆలోచనను ఆలోచిస్తున్నారు and this is what the world does every day this is what the world does to righteous people niti mantulaku lokamu vidinche shiksha ilage untundi mari mari ee roju ah manamu chudaboyye ee study lo manam chooseedey entante prabhu aina yesu kristunu tanri aina devudu samasthamunaku varasuniga unchadu samasthamunu kaliginchatanlono samasthamunu nirvahinchatanlono ayine varasuniga manam chustam ఇంకొక ఉపమానంలో మనం ఏం చూస్తామంటే ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు అంటే ఉపమానం కాదు ఇది నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన దైవత్వాన్ని నిరూపించుకోవటానికి చెప్పే ఒకనొక మాట దీని ముందు ముందు స్టడీస్ లో మనం చూస్తాం ఆయన ఏమంటాడంటే నేను తండ్రి కుడి ఉండుట మీరు చూచదరు అని చెబుతాడు స్టెఫెను రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫెను అలా ఆకాశము వైపు కనుక కన్నులు తెరిచి చూచినప్పుడు ప్రభువు తన తండ్రి కుడిపార్శ్వమున లేచి నిలబడటం మనం చూస్తాం తండ్రి కుడి పార్శ్వమున ఆయన సింహాసన ఇయన ఈయన అంటే దాని అర్థం ఏంటంటే ఆ కుమారుడు తండ్రికి ఉండవలసినటువంటి అన్ని క్వాలిటీస్ కలిగి మరీ అక్కడ కూర్చున్నాడు అని అర్థం ఆ విషయాన్ని ముందు ముందు మనం తెలుసుకుంటాం ఇదే విధంగా మతైసు వార్త పదకొండవ అధ్యాయం చూడండి మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము పదకొండవ అధ్యాయము ఇరవై వచనము సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎడుగడు అని ప్రభు యేసుక్రీస్తు వారు తన గురించి స్వయంగా చెప్పుకుంటున్నారు ఏమని చెప్తున్నారంటే తండ్రి చేత సమస్తమును నాకు అప్పగించబడి ఉన్నది అంటే ఐఎమ్ ద హియర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేను అన్నిటికీ వారసుడను అని ఆయనే తన నుండి ద్వారా చెప్పుకుంటున్నాడు ఇదే మాటను మనం ఫిబ్రువరికి రాసిన పత్రిక మన స్టడీలో మనం చూస్తున్నాం ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అన్నిటికీ సమస్తమునకు వారసునిగా చేశాడు వారసునిగా చేశాడు కాబట్టి ఆయన ఎందు విశ్వసించిన మనము కూడా వారసులము వారసులము అవుతాము అన్న విషయం నూతన నిబంధన గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఒకసారి చూడండి యూహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై వచనము ఇదే మాటను మనం అక్కడ కూడా చూస్తాం యుహానుసు వార్త మూడవ అధ్యాయము ముప్పై వచనము ఇక్కడ ఏముంటుందంటే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు అంటే ఈ వారసత్వము అనేది ఈ ఇన్హెరిటెన్స్ అనేది ప్రేమపూర్వకముగా వచ్చింది కానీ ప్రేమించిన కారణంగా వచ్చింది అంతేకాని లీగల్ గా వచ్చింది కాదు అంటే లీగల్ గా వచ్చింది అయినప్పటికీ ప్రభువు మాత్రం ఏమని చెప్పుకుంటున్నాడంటే ప్రేమపూర్వకంగా వచ్చింది అని చెప్పుకుంటున్నాడు అంటే నేను నా బిడ్డను ప్రేమించినా ప్రేమించకపోయినా హఠాత్తుగా చచ్చిపోతే నేను సంపాదించిందల్లా నా బిడ్డకే వెళుతుంది అది ధర్మబద్ధంగా లేకపోతే న్యాయబద్ధంగా లేకపోతే చట్టపరంగా నా పిల్లలకు వచ్చే వారసత్వం కానీ ప్రభు ఏమంటున్నాడంటే తండ్రి నన్ను ప్రేమించి ఇచ్చాడు ప్రేమపూర్వకంగా వచ్చినటువంటి ఆ వారసత్వం అది ఈ వారసత్వము త్రియేక దేవుని త్రియేక దేవుని నమ్మే క్రైస్తవులలో ఈ వారసత్వానికి ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే తండ్రికి కలిగినది కుమారునిదే కుమారునికి కలిగినదంత పరిశుద్ధాత్మునిదే పరిశుద్ధాత్మనిదంత తండ్రిదే పరిశుద్ధాత్ములిదంత కుమారునిదే తండ్రిదంతా పరిశుద్ధాత్మనిదే కనుక మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవటంలో మొన్న ఈ మధ్య ఆ ఒక మాట నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక ఆ ఒక ముస్లిం సహోదరునితో మాట్లాడుతూ ఒక ఇలా యేసుక్రీస్తు దైవత్వం గురించి ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను ఈ మాట అడిగాడు ఏమని అడిగాడు మరి చూడండి వారసుడు కదా వారసుడు అంటే ఆయన దగ్గర లేదు ఆయనకి ఎవరు ఇస్తేనే అవుతాడు కదా తండ్రి సమస్త అధికారము కుమారునికి ఇచ్చాడు అంటే అర్థం ఏంటి అంతకుముందు లేదనే కదా తండ్రి ఇచ్చాడు కాబట్టి కుమారునికి వచ్చింది కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు విచ్ఇస్ యూనో ఆయన విజ్ఞతకు నేను అది వదిలేస్తాను అయినప్పటికీ బైబిల్ చెప్పే సత్యం ఏంటి అనే విషయం కూడా మనం చూడాలి కదా బైబిల్ నిజానికి అలా చెప్తోందా వారసుడు అనంగానే ఆ బైబిల్లో వారసుడుగా చిత్రీకరించబడిన యేసుక్రీస్తు నిజానికి దేవుడు కాదు అన్న విషయంలో వారసుడు కాకపోయాడా లేకపోతే వారసుడు అంటే దేవుడు అయినప్పటికీ వారసుడు అవ్వొచ్చా అన్న విషయం మనం చూడాలి కదా ఒకసారి చూడండి రోమియులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమియులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిల్ కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం నేను పదిహేడవ వచనం చదువుతున్నాను మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము నీవు నేను కూడా వారసులమవుతాం ని మనకు వచ్చిన వారసత్వం ఎలాంటిదంటే క్రీస్తును బట్టి వచ్చిన వారసత్వం క్రీస్తును నమ్మిన కారణంగా వచ్చినటువంటి ఇన్హెరిటెన్స్ క్రీస్తును నమ్మిన కారణంగా వచ్చినటువంటి వారసత్వం దీనికి ఒక కారణం ఉంది ఇదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ శా ఇరవై తొమ్మిదిలో ఏమంటాడంటే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఈ వారసత్వం ఆయనకు వచ్చింది అంటే ద ఫస్ట్ బాండ్ అని అర్థం ద ఫస్ట్ బాండ్ అంటే తండ్రికి మొదటి కుమారుడిగా యేసు ప్రభువును ఆయన గుర్తించాలి కాబట్టి మనల్ని విశ్వాసం ద్వారా ఆయన సహోదరత్వంలో విశ్వాసం ద్వారా ఆ తండ్రికి పిల్లల రూపంలో మనము వారసులమయ్యాము అన్నది నూతన నిబంధన గ్రంథం చెప్పే సత్యం ఈ విషయాన్ని మనం పరిశీలించాలి మరి వారసత్వం వచ్చింది కాబట్టి దేవుడు కాదు యేసు ప్రభు అని మన ముస్లిం సహోదరులు చెప్పే మాటను మనం నమ్మాలా ఒకసారి చూడండి కులశీలకు రాసిన పత్రిక ఈ ఫస్ట్ బాండ్ అన్న మాటను గుర్తుంచుకోండి అంటే జ్యేష్ఠుడు జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ సంతానము అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే హెబ్రి హెబ్రియులు లేకపోతే యూదులలో జ్యేష్ఠ కుమారునికే ఎంతెందుకు మన భారతదేశంలో కూడా జ్యేష్ఠ కుమారునికి జ్యేష్ఠ కుమారునికి మొట్టమొదటి వారసత్వం రావాలి అన్నది మనకు కూడా ఒక ఆచారమే ఒక పరంపర పరంపర అనే విషయం మనకు కూడా తెలుసు సో కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు మనం చూద్దాం పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు చూడండి ఇలా ఉంది ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారులలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను చేసిన ఆ కుమారుని ఎందు మనకు విమోచనను అనగా పాపక్షమాపణను కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై అంటే ద ఫస్ట్ బాండ్ జ్యేష్ఠుడై అన్నమాట ఆది సంభూతుడు అన్న చోట కూడా వాడిన పదం రెండు ఒకటే జ్యేష్ఠుడై ఆది అన్న విషయానికి ఆది జేస్టుడు అంటే కేవలం మొదట పుట్టినవాడు అని ఫిజికల్ గా మనం అర్థం చేసుకున్నప్పటికీ థియలాజికల్ సెన్స్ లో లేకపోతే దైవ జ్ఞానము సంబంధించిన సెన్స్ లో నూతన నిబంధన గ్రంథములో వాడబడినటువంటి ఆ ఆ ఆ దృక్పథంలో గనక మనం ఈ పదాన్ని అర్థం చేసుకుంటే దానికి అర్థం కిందనే ఉంటుంది ఏలయనగా ఆకాశం ఎందున్నవి భూమి దృశ్యమైనవి అదృశ్యమైనవి అధిక అధికారములు సర్వమును ఆయన ఎందు సృజింపబడేను యేసుక్రీస్తు నందు సృజింపబడ్డాయి కనుక ఆయన జ్యేష్ఠుడు కనుక ఆయన సృష్టికర్త కనుక ఆయన దేవుడు హెబ్రిల గ్రంథము మనం చదువుతున్నప్పుడు మన ముందుకు వచ్చినటువంటి మాట ఏమిటంటే మనం ఎందుకు ఈ మాటను చూస్తున్నాము అంటే హెబ్రుయులుకు రాసిన పత్రిక హెబ్రుయులుక్ గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసునిగా ఆ కుమారుని ప్రభువు తండ్రిని నియమించాడు వారసుడు అన్న అన్న అన్న వెంటనే మన ముస్లిం సహోదరులకు ఏమనిపిస్తోందంటే అంటే తండ్రి పెద్దవాడు కుమారుడు చిన్నవాడు కాబట్టి తండ్రి సంపాదించింది కుమారునికి వస్తుంది కాబట్టి యేసు ప్రభు చిన్నవాడు లేకపోతే కేవలం ప్రవక్తనే లేకపోతే కేవలం ఒక మనిషి మాత్రమే అని చెప్తున్నాడు అన్నది ముస్లిముల దృక్పథం అయినప్పటికీ అలా కాదు ఈ కుమారుడు ఈ కుమారుని ద్వారానే సర్వము సృష్టింపబడింది అని కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ఆయన జ్యేష్ఠుడు అంటే ఆది సంభూతుడు అన్న విషయాన్ని మనం గమనించాం ఆయన ద్వారానే అన్ని సృజింపబడ్డాయి అన్న విషయాన్ని మనం గమనించాం మరి ఇదే కొలత కనుక మనం కురాన్కు ఆపజెప్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం మరి వారసుడు అనగానే దేవుడు కాదు చూసావా అని అడిగారు కదా బాగుందబ్బా బాగుంది వినడానికి కూడా బాగుంది మన కంపారేటివ్ స్టడీలో మనం రెగ్యులర్గా చేసేది అదే కదా మరి కురాన్ పైన కూడా ఇదే కులబద్దను అప్పచిప్పి చూద్దాం చూద్దాం చూడండి ఒకసారి నాతో పాటి మీరు కురాన్లు గనక మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి సూరత లంబియా అంటారు సూరత లంబియా అంటే ఇరవై అధ్యాయము ఎనభై వచనం ఇరవై అధ్యాయం ఎనభై వచనం ఇక్కడ జకరియా ప్రార్థన చేస్తున్నాడు జకర్యా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నాకు ఇంతవరకు సంతానం లేదు ఎలిజబెత్ నా భార్య అంటే జకర్యా అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆ ఆ జకర్యా మరియు ఎలిజబెత్ ప్రార్థన చేస్తున్నారు మాకు ఇంకా సంతానం లేదు మాకు కావాలి సంతానం కావాలి అని ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే అల్లాకు ప్రార్థన చేస్తూ ఎనభై తొమ్మిదో నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు అంటున్నాడు పిల్లలు లేరు వారసుని కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన వారసుడు అంటే ఆయన సంపాదించిన దానికి ఆయన ఇంటి పేరుకు ఆయన అన్నిటి అన్ని విషయాలకు నెక్స్ట్ ఆయనే అయ్యుండాలి అంటే తనకు పుట్టబోయే వారసుడు అని జకరియా అనుకుని ప్రార్థిస్తే అల్లాతో ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే నువ్వే సర్వశ్రేష్ఠమైన అంటున్నాడు సో ఇప్పుడు అల్లా వారసుడు కదా ఎవరికి జకర్యాకు ఆయన దేవుడా కదా అన్నది ప్రశ్న సో మన పైన ఏ కొలతనైతే రుద్దాలి అని ప్రయత్నం చేస్తున్నారో ముస్లిం సహోదరులు అదే కొలతను వారిపై రుద్ది చూడండి యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారము ఇవ్వబడితే తండ్రి ద్వారా దేవుడు కాకపోతే మరి జకర్య నీవే సర్ నీవే సర్వశ్రేష్టమైన వారసుడువు అన్నప్పుడు ఎవరికి వారసుడు అంటే అల్లా కంటే పైన ఇంకెవరైనా ఉన్నారా అల్లా కంటే పైన వాడి వారసుడా అల్లా అన్నది సమస్య మరి అల్లా గారికి ఈ విషయం తెలీదా వారసుడు అని చెబితే మన ముస్లిములకు తెలిసినంత కూడా అల్లాకు తెలీదా మన ముస్లింలు ఏమంటున్నారంటే వారసుడు అంటే అంతకంటే చిన్నవాడు లేకపోతే ఇవ్వబడిన మరి అల్లా వారసుడు అంటే ఆయనకి ఎవరిచ్చారు ఎవరు ఇవ్వబోతున్నారు లేకపోతే అన్న విషయాన్ని మనం ప్రశ్నించాలి ఒకవేళ ఇంకొక ఇంకొక మాట కూడా చూద్దాం సురత్ ఇమ్రాన్ అంటే మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము నూట ఎనభై సూరత్ అల్ మూడో అంటే మూడవ అధ్యాయము నూట ఎనభై ఏముంటుందంటే భూమ్యాకాశముల వారసత్వం అల్లాహ్కే ఉందంట భూమ్యాకాశముల వారసత్వం అల్లాహ్కే ఉందంట అంటే ఇప్పుడు అవి ఎవరి దగ్గర ఉన్నాయి ఆఖరికి ఆయన ఆయన దాన్ని స్వతంత్రించుకుంటాడు వారసత్వం తీసుకుంటాడు ఎవరు దగ్గర ఉన్నాయి ఎవరు దాన్ని కలుగు చేశారు ఎవరు దాన్ని సృష్టించారు ఎవరు దాన్ని దాన్ని సంపాదించారు అల్లాహ తండ్రిన్నాడా ఇది ఇది ఎక్కడి తౌహీద్ అండి తౌహీద్లో ఏముంటుంది అల్లాహ ఎవరికి పుట్టను లేదు ఆయన ఎవరిని కనలేదు ఆయన ఎవరికి పుటను లేదు ఆయన ఎవరికి ఎవరిని కనలేదు అలాంటప్పుడు అల్లహ ఎవరికి పుట్టనప్పుడు ఆయన వారసుడు ఎలా అవుతాడు అన్నది ప్రశ్న యసుక్రీస్తు ప్రభు వారసుడు అవ్వడంలో క్రైస్తవులమైన మనకు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతాం గనకి ఏ ఇబ్బంది లేదు ఎందుకు తండ్రి దేవుడు తనకు కలిగినదంతా తన కుమారునికి సమర్పిస్తున్నాడు కుమారుడు తన కలిగినదంతా తండ్రికి సమర్పిస్తున్నాడు అదేవిధంగా పరిశుద్ధాత్మనిలో కూడా జరుగుతుంది అదే ప్రక్రియ అదే ఈ కో ఈక్వాలిటీ కోఎగ్జిస్టెన్స్ కో ఇటర్నిటీ మనం చూస్తున్నాం బట్ వేర్ యాజ్ అల్లా అల్లా సింగిల్ కదా ఏమంటారు అల్లా ఇస్ అడ్ ఒంటరి వాడు ఒంటరిగా ఉన్న అల్లాకి అల్లాహ వారసుడు అంటే ఎవరికి వారసుడు కాబట్టి టోపీలు పెట్టుకొని కోర్టులు వేసుకుని దావా చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న వెయ్యండి మరి అయ్యా ఎవరికయ్యా వారసుడు మాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది చెప్పండి అని అడగండి ఇంకొక ఇంకొక వచనం చూడండి పదిహేనవ అధ్యాయం అంటే సురతల్ హిజర్ సురత్ అల్ హిజ్ వచనం మేమే వారసులముగా మిగులుతాం అంతా అంతమందు మేమే వారసులముగా మిగులుతాము అని అల్లా చెప్పుకుంటున్నాడు అదేవిధంగా పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం అంటే సురతల్ మరియం సూరత్తల్ మరియం నలభైవ వచనం నలభైవ ఆయత్ ఏముంటుందంటే నిశ్చయముగా భూమికి మరియు దానిపై ఉన్న వారికి వారసులము మేమే వాట్ ఈస్ ఈ ట్రాయింగ్ టు సే ఆయన ఏమంటున్నాడు ఈయన వారసుడు అంటే భూమికి ఉన్న వారు ఎలా సాధ్యం ముస్లిములు వచ్చి మనల్ని అడిగితే ఏమిని తండ్రి దగ్గర ఉన్నదంతా ఇవ్వబడింది ఈయన వారసుడు గాని దేవుడు కాదు అని ముస్లింలు మనకు చెబితే మరి అల్లా అల్లా కూడా వారసుడు అని తనంతట తానే చెప్పుకుంటున్నాడు మొదటేమో జకరియా ప్రార్థించాడు నీవే వారసునివి సర్వశ్రేష్టమైన వారసునివి అని ఇప్పుడు అల్లా తనంతట తానే చెప్పుకుంటున్నాడు నేనే వారసుడిని నేనే వారసుని నేనే ఎవరికి వారసుడివి అన్నది ప్రశ్న కాబట్టి మన ప్రభువు ఆయన మనందరిని పాలిభాగస్థలం చేయటానికి దేవుని ప్రేమను దేవుని ప్రేమయందు ఎందు పాలి భాగస్థులముగా మనల్ని చేయటానికి ఆయన జ్యేష్ఠుడవటానికి ఆది సంభూతుడు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము దేవుని వారసత్వాన్ని పొందుకున్నాం కనుక దేవుడు ఇచ్చే వారసత్వాన్ని ఆయన ఆయన రాజ్య వారసత్వాన్ని పొందుకోవాలి కనుక ఆయన మనల్ని తన సహచరులుగా తన గా పిలిచాడు తన తన సహోదరులుగా పిలిచాడు తన పిల్లలుగా పిలిచాడు ఇది బైబిల్ చెప్పే సత్యం ఇందులో వారసత్వం అన్నదానికి స్పష్టమైన అర్థం మనకు కనిపిస్తూ ఉంది హెబ్రివేలుకి రాసిన పత్రిక మొదటి వాత్యా మన స్టడీకి మనం వెనక్కి వస్తే ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నియమించను ప్రపంచములను నిర్మించను క్షమించండి ఈ కుమారుడు వారసుడు ఎందుకు అంటే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు తండ్రి అల్లా వారసుడు ఎవరికి వారసుడు ఇక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే అల్లా గారు జబర్దస్తిగా యేసుక్రీస్తు ప్రభువును కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తా అక్కడేమో యేసుక్రీస్తు నేనే మొదటి వాడిని అనుకుంటే అల్లాగారు కూడా నేను మొదటి కడపటివాడిని అంటారు ఏసుక్రీస్తు నేను వారసుని అంటే అల్లా నేను వారసు శ్రేష్టమైన వారసుని అంటాడు ఏసుక్రీస్తు వారసుడు అవ్వడానికి ఆయనకి తండ్రి ఉన్నాడు మరి అల్లాకు వారసుడు అవ్వడానికి తండ్రి ఎవడు లేడు ఆయన ఎవరిని కనడు ఎవరికి పుట్టడు ఆయన ఎవరిని పిల్లలుగా తీసుకోడు ఆయన ఎవరిని తండ్రిగా తీసుకోడు అలాంటప్పుడు ఎవరికి వారసుడయ్యాడు అన్నది సమస్య కానుక దయచేసి ఈ మాటలను గుర్తుంచుకోండి అల్లా ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన వారసుడైతే ఎవరి నుంచి వారసత్వం పొందుతున్నాడు ఏ వారసత్వం పొందుతున్నాడు అంటే అంతవరకు సృష్టి కానీ భూమి కానీ భూమిలో ఉన్న వాళ్ళెవరు కూడా ఆయన వారు కాదా అన్నది సమస్య First time in history, the 24 hours Telugu Christian Apologetics Radio.